ేభ్య ఉపాసతే చాతితరే మృత్యుం శ్రుతిపరాయణ శ్లోకాన్ని మళ్ళీ ఇంకోసారం ఈ పాఠాన్ని నాకు తెలిసి సుమారు ఐదు వందల మంది వాచేస్తారు ఇక్కడ ఉన్నాయి కదా ఎందుకంటే ఎక్కువ మంది వాచ్ నాకు తెలిసి ఐదు తెలియకుండా ఇంకా ఉండొచ్చు అన్యేత్వే మజానంత శుత్వాణ్యేభ్య ఉపాసతే ఏపీ చాతి మృత్యుం శృతి పరాయణ మనం విస్తారంగా చర్చించినటువంటి ఏ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేకము గలదో అనగా ఆత్మ అనాత్మ వివేకము గలదో ఆ వివేకమును అనుభవానికి మానవుడు కృతార్థుడు కావచ్చును జీవన్ముక్తులు కావచ్చును అని మనం చూసి ఉన్నాము ఆ వివేకము ఆత్మ అనాత్మ వివేకము అనుభవములకు వచ్చుట దానికే ఆత్మసాక్షాత్కారము అని అంటారు దానికే ఆత్మజ్ఞానము లేక బ్రహ్మజ్ఞానము అని కూడా దానికే పేరు ఆ వివేకానుభవానికే ఆ పేరు అటువంటి ఆత్మజ్ఞానము కలిగే ఉపాయం అని మనం ప్రత్యేక శ్లోకంలో చూసి దానికి మూడు ఉపాయాలను ప్రస్తావించారు మొదటిది ధ్యానయోగము రెండవది సాంఖ్యయోగము మూడవది కర్మయోగము ధ్యానయోగము వీటికి దృష్టాంతాలు చెప్పాల్సి వస్తే ధ్యానయోగము అంటే రమణ మహా భగవాన్ రమణ మహర్షి మహారాజ్ మొదలైనటువంటి ఆత్మ నిష్ఠులను మనం అధు కాలంలో దృష్టాంతాలుగా చెప్పవచ్చు సాంఖ్యయోగము అంటే ఆత్మానాత్మ వివేకాన్ని నిరంతర శ్రవణ మననముల ద్వారా సాధన చేసినటువంటి మహాత్ములు ఎంతోమంది లెక్కకు మించిన మహాత్ములు ఆ సాంఖ్యయోగాన్ని అంటే శ్రవణ మననములను బాగా అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తూ ధ్యానాన్ని కూడా దానికి జోడించుకుని సాధన చేసిన మహాత్ములు ఎంతోమందిని మనం ఎరుగుదాం ఎరుగుదు వారు సాంఖ్యయోగులు జ్ఞా ధ్యానయోగము సాంఖ్యయోగము కొంచెం క్లిష్టమైనది ఎందుకంటే జనులు కర్మానుష్ఠానం చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు తప్ప జ్ఞానము ధ్యానము అంటే ఏక నుంచి పారిపోతారు ఇప్పుడు మీరు కుంకుమ పూజ లలితా సహస్రనామ పారాయణ అంటే మొత్తం సికింద్రాబాద్ అంతా ఇక్కడే ఉంటుంది ఏమండి సాంఖ్యయోగము అంటే మొత్తం పది మంది ఉంటే గొప్ప నిజానికి చాలామంది విద్యార్థులు ఉన్నారని నేను పొంగిపోతూ ఉంటాను అమ్మ బాబు ఇంతమంది విద్యార్థులు ఉంటారు సో ఇంకా ధ్యానము ధ్యానం పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటుంది చాలా ఎవరు ధ్యానం చేయడానికి ఉత్సాహాన్ని చూపరు ఏదైనా కీర్తన చేసి చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు కీర్తన చక్కగా తబలాలు రెండు సెట్ల తబలాలు పెట్టుకుని హార్మోనియం వేణా ఇలాంటివి కూడా పెట్టేసుకుని మంచి గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్కెస్ట్రా పెట్టేసుకుని కీర్తన చేయడాంటే ఓ అద్భుతంగా కీర్తన చేస్తారు చప్పట్లు కొడుతో కీర్తన చేయమంటే గోపాల గోపాల చాలా అద్భుతంగా కీర్తన చేస్తారు దానికి మన మనిషి యొక్క ఉత్సాహం చాలా బాగా బాగా ఉంటుంది ఉత్సాహజనకంగా ఉంటుంది అదే కళ్ళు మూసుకుని రిటార్గా కూర్చుని కళ్ళు మూసుకుని మీ మనస్సులో ఉండే సంకల్పాలనన్నిటినీ జాదవిడిచి శిలాప్రతిమ వలె ఉండాలి దేహము కదలరాదు మనస్సు కూడా కదలరాదు అని చెప్పారనుకోండి మెల్లగా ఆ వెనకాల నుంచి జారుకోవడం ప్రారంభిస్తారు కాబట్టి ధ్యానము చాలా కఠినమైన విషయం ఇప్పుడు ఇక్కడి నుంచి సికింద్రాబాద్ దాకా పరిగెత్తుకు వెళ్ళి రావడము కష్టమా లేక కదలకుండా ఐదు నిమిషాలు కూర్చోవడం కష్టమా అంటే కదలకుండా ఐదు నిమిషాలు కూర్చోవడమే కష్టం సికింద్రాబాద్ దాకా పరిగెత్తుకుని వెళ్ళి రావడం అంత కష్టం కానే కాదు కాబట్టి ధ్యానయోగము అనేది కేవలము అంతర్ముఖులైన సాధకులకు మాత్రమే అది అనుకూలంగా ఉంటుంది బహిర్ముఖులకు అది అనుకూలం కాదు మీరు గమనించాలి బహిర్ముఖులుగా ఉంటారు అంటే ఎప్పటికీ బాహ్యములందు సర్వము బాహ్యములందు కలదు ఆనందం బాహ్యంలో ఉన్నది సుఖము బాహ్యంలో ఉన్నది మనకు ఉత్సాహం కలగాలంటే బాహ్యముల నుండి మనకి ఆ ఇన్పుట్ ఉంటేనే మనకి ఉత్సాహము ఉల్లాసము కలుగుతాయి బాహ్యంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మనకు ఉత్సాహం ఉండదు ఉల్లాసము ఉండదు ఉదాహరణకి ఇండియా క్రికెట్ మ్యాచ్ని నెగ్గకపోతే మనకు ఉత్సాహం ఉల్లాసం ఉండదు వాళ్ళు ఎగ్గితే మనకు ఉత్సాహం ఉల్లాసం ఉండదు వాళ్ళు ఎప్పుడూ ఎగ్గేస్తూ ఉండాలి ఇంకా పెర్మనెంట్గా ఇంకా అన్ని మ్యాచ్లు వాళ్ళే నెగ్గేయాలి నెగ్గేస్తే మన ఉత్సాహం అలా ఉంటుంది వాళ్ళు పొరపాటున ఒక్క మ్యాచ్ ఓడిపోయారనుకోండి మనం నీరు గారిపోతూ ఉంటాం జనులు బహిర్ముఖులుగా ఉంటారు ఇంకా దేవుడి దగ్గరికి రండి దేవుడు యొక్క బయట ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు లేకపోతే రామేశ్వరం ఎక్కడో అక్కడ మొత్తానికి ఎక్కడికో అక్కడికో వెళ్ళిపోతూ ఉండాలి మన ఊళ్ళో దేవాలయం మీద పెద్ద శ్రద్ధ ఉండదు తిరుపతి వెళ్ళేసి రావాలి తిరుపతితో కూడా సరిపెడితే అది కొంతవరకు బాగానే ఉంటుంది అది కూడా కాదు హిమాలయాలకి వెళ్ళిపోవాలి హిమాలయాలతో కూడా సంతృప్తి కలగదు కిబెట్ మానస స్వరోవరానికి వెళ్ళిపోవాలి ఇక ఆర్కిటిక్కి వెళ్ళిపోవాలి అంటే ఇంకా అది ఒక్కటి ఉంది తీర్థయాత్ర ఆర్కిటిక్లో మేరు పరవటం అనేది ఉంటుంది అని కొంచెం గట్టిగా కనుక ప్రచారం చేస్తే అది కూడా ఆరంభం అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు సో ఆ విధంగా జనులు చేహిర్ముఖులుగా ఉంటారు ఈశ్వరుని విషయంలో కూడా బహిర్ముఖులుగా ఉంటారు ఈశ్వరుని ఆరాధించడానికి పూజాధికము మాత్రమే ఏకైక సాధనము అనుకుంటారు అది కూడా బహిర్ముఖులుగా ఉంటారు ఈశ్వరుడు బయట ఉంటాడు ఈశ్వరుని ఆరాధించే ప్రక్రియ బయట ఉంటుంది ఆరాధించే ద్రవ్యములన్నీ బయట ఉంటాయి చేసే కర్మకలాపమంతా కూడా క్రియాకలాపమంతా బాహ్యములన్నీ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్ సైడ్ ఇంకా మరి లోపల ఏమీ లేదు డొలా ఇది జనుల యొక్క స్వరూప స్వభావం ఇటువంటిది ఇటువంటి స్వభావంలో ఉన్న జనులకు ధ్యానయోగము సుతరాము ఉపకారకము కాదు వాళ్ళకు ఉపకరించు తర్వాత జనసామాన్యంలో చెప్పిన పని సిద్ధంగా ఉంటారే తప్ప మీరు సొంతంగా ఆలోచించి తెలుసుకోండి అంటే దానికి సిద్ధపడటం జనసామాన్యంలో ఫాలోయర్స్ జనులు ఫాలోయర్స్గా ఉంటారు ఎవడో ఒకటి దారి చూపిస్తే వాళ్ళు ఎరకాల వెళ్ళిపోదామని ఆలోచిస్తారే తప్ప మనము పరిశీలించి పరిశోధించి ఆలోచించి విమర్శ చేసి మనము మనంతటా స్వయంగా తెలుసుకుందాము అనే దృష్టి ఉంటుంది అసలు అటువంటి ఆలోచన చేయరు ఫాలోయర్స్ ఫాలో అవుతారు కాల్స్తే ధనాన్ని ఇవ్వమంటే ఇస్తారు చెప్పిన పని చేయమంటే చేస్తారు ఇన్ దట్ ఆర్డర్ అంతేగాని మీ అంతటా మీరే తెలుసుకోండి అంటే మటుకు ఉండదు ఆ దరిదాపుల్లోకి రాదు జనులు జిజ్ఞాసువులు కాదు చికీర్షువులే తప్ప జిజ్ఞాసువులు కాదు లేదా పని చెప్తే చేయడానికి మీరందరూ రామనామం రాసేసి ఒక్కొక్కళ్ళు వెయ్యి సార్లు రామనామం రాసి రేపు సాయంకాలానికి పట్టుకున్నాను అంటే కట్టలు కట్టలు వచ్చేస్తాయి మీరందరూ కదలకుండా కూర్చోండి రామనామం జపం ధ్యానం నేను అయితే చేయిస్తానంటే అసలు రామనామము యొక్క మహిమను ఆ స్వీట్నెస్ ఆ మాధుర్యము మీరు మీ హృదయంలో మీ అంతటా మీరు సాధన చేసి సాక్షాత్కరించు ఆవిష్కరించుకోవాలి అని చెప్పేవనుకోండి అక్కడి నుంచి పర్పట రాయమంటే రాస్తాం కానీ ఈ సాక్షాత్కారములు ఆవిష్కారములు మా అనే ధోరణిలో జనులు ఉంటారు కాబట్టి ఫాలో అవటానికి సిద్ధంగా ఉంటారే తప్ప తామంత తాము తమంత తాము ఆలోచించి విమర్శ చేసి తెలుసుకునే దృష్టి లేని జనులకు సాంఖ్యయోగము బహుదూరము అది వారికి అనుకూలం కాదు సాంఖ్యయోగం అనేది శాస్త్రాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి వారికి మాత్రమే అది అనుకూలంగా ఉంటుంది డిస్కవరీకి అనుకూ డిస్కవరీ ఉత్సాహం గలవాడికి పనికి వస్తుంది తప్ప ఫాలోయర్ల మీద దృష్టిలో ఉన్నవాడికి సాంఖ్యయోగం పనికిరాదు ఇక కర్మయోగము కర్మయోగము జనులకు ఎంతయూ ఉపాధేయము బహిర్ముఖులుగా ఉండి సాంఖ్యయోగాన్ని అనుష్ఠించేటువంటి ఆ బుద్ధి సూక్ష్మత్వ సూక్ష్మత సూక్ష్మ బుద్ధి లేని వారికి కూడా కర్మయోగం చాలా అనుకూలం కర్మయోగంలో ఎందుకంటే జనులు జిజ్ఞాసువులు కాదు చికీర్సువులు కాబట్టి కర్మయోగం చాలా యోగ్యంగా ఉంటుంది కానీ కర్మయోగంలో అత్యంత ప్రముఖమైన సూత్రము అసలు మీరు కర్మయోగం అనగానే ముందుకు వచ్చేటువంటి సూత్రము మీరు సుపరాము స్వార్థబుద్ధి లేకుండా కర్మను చేయాల్సి ఉంటుంది ఏ కోశాన ఫలాపేక్ష లేకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించాల్సి ఉంటుంది ఆ మాట చెప్పేప్పటికీ మళ్ళీ జనులు పారి ఏదో దేవుడిని పూజించడం అంటే ఏదైనా లాభం ఉంటే పూజిస్తాం కానీ ఏ లాభము లేని పని మేము ఎందుకు చేయాలి అన్నట్టు ఉంటారు దీనికి దృష్టాంతంగా నేను ఒక ఘటన చెప్తూ ఉంటా ఇప్పుడు కర్మయోగం జనుల యొక్క దృష్టి జనులకి అనుకూలం జనులు ఇష్టపడరు అన్న దానికి దృష్టాంతంగా నేను ఈ కథ చెప్తూ ఉంటా ఒకసారి ఒక సభలో ముందు ధ్యా ముందు ప్రార్థనా శ్లోకం చదవాలి కదా ప్రార్థనా శ్లోకం ఉపన్యాసకులు ఏం ప్రార్థనా శ్లోకం జరుగుతారు బాగానే ఉంది అలా కూడా చేయొచ్చు కానీ ప్రార్థన అనే టాపిక్ మీద ఒకళ్ళని పెట్టుకుంటారు ఆయన ప్రార్థన చేయాలి ఆయన అమ్మగారు వాళ్ళు ప్రార్థన చేయాలి అని అది ఒక ఐటమ్ సభా కార్యక్రమ నిర్వహణలో మొదట ఉంటున్నారు ప్రార్థన వీళ్ళు ఏం చేశారంటే మంచి పాటగాడిన ఒకరిని బాగా పాట పాడి ఆయన్ని ప్రార్థనకి కుదుర్చుకున్నారు అయ్యా మీరు ప్రార్థన చేయాలి సరే చేస్తాను పాత గణపతి వింభ్య ఆయన ప్రార్థన చేస్తారు మూడు నిమిషాలు ప్రార్థన ఆయన మూడు నిమిషంలోని కూడా చెప్పారు ఆయన అడిగారు మరి నాకు మీరు దక్షిణ అనిపిస్తారు అడిగారు పూర్వకాలం రోజుల్లో అంటే ఒక రూపాయి మేము ఇస్తాము సరే ఆయన ప్రార్థన ప్రార్థన అనగానే భక్తులందరూ సమావేశమై ఉన్నారు ప్రార్థన ఫలాన వారు ప్రార్థన చేస్తారు అని ఆయన మైక్ ఇచ్చారు ఆయనకి ఆయన వాతాప గణపతి ముజే మొత్తానికి అలా అయితేనే ప్రార్థన మూడు నిమిషాల్లోనూ ముగించి నా రూపాయి ఇవ్వండి అని అడిగారు అసలు ముందే ఇవ్వాలి వీళ్ళు ప్రార్థన అయ్యాక ఇస్తామని అన్నాం వీళ్ళది కూడా తప్పే నా రూపాయి ఉండే ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఓ మళ్ళీ ఏమన్నా ప్రార్థన చేయరా ఏమిటని అడిగారు అడిగితే ఆయన అన్నాడు చూడు నువ్వు రూపాయి ఇస్తానున్నావు కాబట్టి ప్రార్థన చేశావు ఏ ఫలము లేకుండా ప్రార్థన చేయటానికి నా కర్మేం కాలిందనుకున్నావా అన్నాడు ఆయన సో జనుల యొక్క దృష్టిలో ఉంటుంది ప్రార్థన చేయాలంటే కూడా ఏదో ఫలం ఉంటేనే ప్రార్థన చేయటం మనకి లాభం ఉంటుందంటేనే పూజ ఏ లాభం లేని మహాభాగ్యానికి పూజ కూడా ఎందుకు వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వేస్ట్ ఆఫ్ మెటీరియల్స్ అన్న అన్నట్టుగా అలా జనులు సిడో అటువంటి దృష్టిలో ఉన్నట్టుగా ఉంటాడు అలా ఉన్నప్పుడు కర్మయోగము కూడా కష్టమే ఇంకేం మిగిలిందండి ధ్యానయోగము తనకి అందుబాటులో లేదు సంఖ్యయోగము అందుబాటులో లేదు కర్మయోగము కూడా కష్టమే ఎందుకంటే హృదయము నిండా పుట్టెడు కోరికలు గలవాడికి కర్మయోగం మాత్రం ఎలాగ అది కష్టమే మరి అయితే ఈ మూడు యోగములకు సిద్ధంగా లేని సంసిద్ధంగా లేని జనులు వాళ్ళు ఈ విజ్ఞానము నుండి ఈ జ్ఞానము నుండి దూరము కావలసిందేనా అని ఒక ప్రశ్న అక్కర్లేదు వాళ్ళు కూడా ఈ జ్ఞానంలోకి ఈ జ్ఞాన సామ్రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశము కలదు అలా చెప్పగానే సరే అయితే మేము అది చూసుకుంటాం అనకూడదు అదేదో ముందే చెప్పండి మేము అదే పట్టుకుంటాం అనకూడదు అది ఇంకా ఇవేమీ పనికిరాని వాళ్ళ కోసం చెప్పింది అంటే దాని అభిప్రాయం ఏంటంటే ఇలాగ నాలుగు వర్గాలుగా ఉంటారనే అభిప్రాయం కాదు అన్నీ ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి మనం ఏదో కొద్దో గొప్ప కర్మయోగం చేస్తూ ఉంటాము అయినా ఇంకా మన హృదయంలో కోరికలు ఉన్నాయి కర్మల్ని కోరికలతో చేస్తూ ఉన్నాము కాబట్టి మనకి అప్లై అవుతుంది మనం సాంఖ్య సాంఖ్యయోగాన్ని అనుష్టిస్తూ ఉంటాము కానీ దాంట్లో ఇంకా మనకి పట్టు రాలేదు అంతఃకరణ శుద్ధి సరపడలేదు కాబట్టి మనం కర్మయోగాన్ని చేయాల్సి ఉంటుంది మనం కొద్దో గొప్ప ధ్యానం చేస్తూ ఉంటాము కానీ ధ్యానంలో మనస్సు ఇంకా మనకు అనుకూలంగా ఉండుటలేదు అనగా మీరు సాంఖ్యయోగాన్ని మరింత అనుష్ఠించాల్సి ఉంటుంది అంటే మనకే ధ్యానయోగం మనకే సాంఖ్యయోగం మనకే కర్మయోగం ఇప్పుడు చెప్పబోయేటువంటిది కూడా కొద్దో గొప్ప మనకే ఆవశ్యకము ఆ విధంగా అర్థం చేసుకోవాలి తెలిసిందండి నా పాయింట్ ఆయన ఏమంటారంటే ఏవం అజ టూ ఆన్ ది తూ అనే మాటలు చూడండి అన్యే త్రేవ మజానంత భగవద్గీతలో తూ అనే మాట ఎక్కడ వచ్చినా దానికి చాలా విశిష్టమైన అర్థం ఉంటుంది ఇప్పుడు ఈ మూడు యోగములు కూడా మనిషిని ఆ పరమాత్మ వద్దకు తీసుకుపోయివే జ్ఞాన ధ్యాన సాంఖ్య కర్మయోగములు కానీ తూ ఈ మూడింటికి కూడా దీనికి విరుద్ధముగా అన్యే ఇతరులు ఏవం అజాంత ఈ విధంగా వారికి జ్ఞానము లేదు వారు తెలుసుకోలేకపోయినారు ఏ విధంగాను అంటే ఆత్మ అనాత్మ వివేకము తద్వారా ఆత్మసాక్షాత్కారము తద్వారా జీవన్ముక్తి అని వారు తెలుసుకోలేకపోయినారు అటువంటి ఆత్మసాక్షాత్కారానికి దారి తీసే యోగములు మూడు ధ్యానయోగ సాంఖ్యయోగ కర్మయోగములు దాంట్లో మనకి ఏది దేని మీద మనం ఫోకస్ ఎక్కువ ఉండాలి మన మన పరిస్థితిని బట్టి మనం ఫోకస్ పెట్టి అన్నీ కూడా మనం అనుష్ఠిస్తూ ఉంటాము కానీ ఒకదాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఒక సందర్భంలో కాబట్టి అంతఃకరణ శుద్ధి సరిగా లేనివాడికి కర్మయోగము మీద ఫోకస్ ఉంటుంది సో ధ్యానంలో మనస్సు ఇంకా బాగా నిలవటం లేదు అన్నవాడికి సాంఖ్య యోగం మీద అంటే శ్రవణ మననములపై ఫోకస్ ఉంటుంది సో ఆ విధంగా ఈ విధంగా మనం ఫోకస్ చేసుకుని ఈ యోగాలను అనుష్ఠించి మనం కృతార్థులు కావాలి అనే విషయం వారికి తెలియదు అన్యే త్వేవ మజానంత వారికి తెలియదు ఆ విషయం మీరు లోకంలో జనులు ఎలా ఉంటారంటే ఏవో కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మనం చేసిన కర్మలు ఈశ్వరుల్ని చేరుకోవడానికి సరిపడకపోతే ఇంకా కొన్ని పెద్ద పెద్ద కర్మలు ఇంతకంటే పెద్ద కర్మలు ఇంతకంటే పెద్ద మొత్తంలో మనం కర్మలను చేసినట్లయితే మనం దేవుణ్ణి చేరుకుంటాము అని అనుకుంటారు చెప్పేవాళ్ళు కూడా అలా చెప్తారు మీరు నూట నామాలతో పూజ చేశారా అది చేశారు అయినా ఇంకా మీకు కృతార్థత రాలేదు అయితే మీరు ఈసారి వెయ్యి నామాలతో చేయండి అని చెప్తారు సరహా సరే వెయ్యి వెయ్యి చేసినా వీడి పరిస్థితి అలాగే ఉంది కదా మరి ఏం చేయాలి లక్ష నామాలు చేస్తే సరిపడుతుంది లక్ష లోకువ అందరికీ ఈ అంకెలు లోకువ ఇంకొక ఆయన వచ్చి కోటి అంటాడు లక్షతో సరిపడదు కోటి సో ఈ విధంగా ఈ కాంపిటేటివ్ రిలిజియస్ అప్రోచ్ కాంపిటేటివ్ అనమాట సో దానివల్ల అటు ఆ విధంగా కర్మలను మరింత పెద్ద కర్మలను మరింత ఎక్కువ కర్మలను మనం అనుష్ఠిస్తే మనం కృతార్థలం అవుతామా అంటే అవుతామని జనం అనుకుంటారు మీరు అలా అవుతారని చెప్పేవాళ్ళు కూడా ప్రచారం చేసేవాళ్ళు కూడా అలా చేస్తారు నేను మనం చేస్తున్నాను ఇట్స్ ఎ ట్రాక్ట్ ఆ విధంగా మనిషికి కృతార్థత సిద్ధించదు మీరు కర్మయోగం అంటే ఎక్కువ మొత్తంలో కర్మలు చేయటానికి కర్మయోగానికి ఏమి సంబంధం లేదు కర్మయోగం అవునగా ఆ కర్మని చేసేటువంటి మానసిక స్థితి యాటిట్యూడినల్ చేంజ్ రావాలి తప్ప మీలో అంతరంగ పరివర్తనం రావాలి తప్ప బాహ్యంలో పెద్ద కర్మలని చేసుకుంటూ పోతే కృతార్థత వస్తుందనుకుంటే సరికాదు మీరు ఏమైనా ఉత్సాహంగా కర్మలు చేయండి నేను కర్మలు చేయొద్దంటారు దిస్ కైండ్ ఆఫ్ కాంపిటీటివ్ రిచువలిజం అది పెద్ద హెల్ప్ఫుల్ కాదని మాత్రమే నేను మనవి చేస్తున్నాను అలాగే తీర్థయాత్రల విషయంలో కూడా జనులలో ఒక అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు అయ్యప్ప దగ్గరికి ఒకసారి వెళ్ళొస్తే కృతార్థత సిద్ధించలేదనుకోండి పద్దెనిమిది సార్లు వెళ్ళొస్తే సిద్ధిస్తుంది అప్పటికీ సిద్ధించలేదనుకోండి ముప్పై రెండు సార్లు వెళ్ళొస్తే సిద్ధిస్తుంది ఈ కాంపిటేటివ్ ప్రీ గ్రిమేజ్ వంద సార్లు లేదంటే కాశీలో ఉండిపోతే రోజు గంగా స్నానం చేసుకుంటూ కాశీలో ఉండిపోతే నేను కృతార్థను అయిపోతాను కాంపిటేటివ్ ప్రీ గ్రిమేజ్ అంటే మోర్ అండ్ మోర్ ప్రీ గ్రిమేజ్ ద్వారా నేను కృతార్పణ అవుతాను అని ఎవరైనా అనుకుంటే అది పొరపట్లేదు అది కూడా సిద్ధించరు మీరు తీర్థయాత్ర చేస్తే మీకు ఇబ్బడి ముబ్బడిగా పుణ్యం లభిస్తుంది తప్ప మీకు ఆత్మనిష్ట అనేది అలా సిద్ధించదు అలాగే ఉపాసనలు ఇప్పటికి మూడు మంత్రాలు చేసే ఇంకో మూడు మంత్రాలని మనం నేర్చేసుకుని చేసేస్తే లక్ష బదులు పది లక్షలు జపం చేసేస్తే లేకపోతే కోటి జపం చేసేస్తే లేదా అర్ధరాత్రి ఒంటి గంట జపం చేసేస్తే మేము కృతార్థలం అనుకుంటే అదే జపం చేయడం చాలా కష్టం మనస్సు నిలబడదు అసలు ముందు ధ్యాన యోగానికి పొంది ఇంక జపంలో మీకు ఏమీ ముందుకు అడుగు వేయగలుగుతారు అది మెకానికల్గా యాంత్రికంగా పోతూ ఉంటుంది కీర్తన కూడా ఒక గంట కీర్తన చేస్తే అండి సెవెన్ డేస్ నాన్ స్టాప్ కీర్తన చేసేద్దాం బ్యాచెస్ బ్యాచెస్ కింద పెట్టేసుకుని ఇంకా నాన్ స్టాప్ అదే పని సెవెన్ డేస్ కీర్తన చేసేద్దాం అలా చేసేస్తే కృతార్థత సిద్ధిస్తుందా అంటే ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ ఆల్సో కాబట్టి వీటన్నింటినీ అధికంగా చేయటం మంచిదే కానీ అంత మాత్రము చేత కృతార్థత ఉంటుందని అనుకుంటే పొరపాటు కృతార్థత ఎలా సిద్ధిస్తుందంటే మీరు కర్మని ఉపాసనని చేసుకుంటూనే మీరు జ్ఞాన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టినప్పుడు మాత్రమే మీకు కొద్దో గొప్ప కృతార్థత వైపు మీరు అడుగులు వేయగలుగుతారు జ్ఞానమును ప్రక్కన పెట్టి దాంతో ఏ సంబంధం లేకుండా కర్మలనే మరింత అధికంగా చేసుకుంటూ ఉపాసనలనే మరింత తీవ్రంగా చేసేసి మేము సిద్ధిని పొందేస్తాము అది కళ మాత్రమే అది సంహులము కాదు కాబట్టి జ్ఞానాన్ని మీరు సంపాదించక తప్పదు